ఆయన పై ఇతరుల ఆదేశాలకు ప్రాధన్యత ఇవ్వడం మహాశివులారా ఇది కూడా మహా మహాఘోరమైన పాపం దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది సూర్య హుజరాత్ ఆయతి నంబర్ ఒకటిలో అల్లాహుతాల విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే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 परस्परमुलाचको अला प्रवक्ता पीव द्वारा सत्कार्यूड वृधा अतुकं जरगवेपाल पापम वाला सत्कार नशिचनाई विषय जरगवर इंत भयंकर गमन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 మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అల్లాహలానానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం అల్లాహో అక్బర్ ఒకసారి హదీఫ్ను గ్రహించండి హజరత్ జుందుబ్బ రది ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల అల్లాహు అలై తెలిపారు ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఇన్ అల్లాహ్లాయీ నిశ్చయంగా అల్లాహలానానా వ్యక్తిని క్షమించడు మన్నించడు అని అప్పుడు అల్లాహు చాలా కోపం వచ్చింది అల్లా ఆగ్రహానికి గురి అయ్యాడు ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది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 యుద్ధంలో యుద్ధంలో ఉన్నప్పుడు ఇంత మనిషి బిజీగా అటు అటువైపు నుండి శత్రువుల బాణాలు శత్రువుల వైపు నుండి ఆయుధాలు మన మీదికి వచ్చి పడే మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది అబుములే అంటున్నారు మేము ఒక యుద్ధంలో హజరత్ బురైద రథి అల్లాహు తాలానుహు వెంటా ఉన్నాము అసర్ నవాజ్ సమయం ప్రవేశించింది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 इला कलबा जरुअं औ गनम औ साइद ينقص من اجره كل يوم قيراب यवरैते कुक्कन पेंचतारो वारियोक पुन्याल्लो प्रति रोजु गमनंचंडी प्रति रोजु एक क़ीरात पुन्याल्लो तग्गतु उंटाई एक क़ीरात पुन्याल्लो अंते एंतो तेलसा